మరిసలాడు సిస్టర్ ప్రార్థన చేసుకుందాము ప్రార్థనతో మీటింగ్ స్టార్ట్ చేసుకుందాము మహాకృప మహా దయ కలిగిన మా తండ్రి మా ప్రియ పరలోకపు తండ్రి పరిశుతుడ దేవాతి దేవ రాజాతి రాజా అయ్యా నికే కోట్ల వందనాలు కృతజ్ఞత స్థుతుల స్తోత్రాలు నాయన దయగలిగిన మా తండ్రి అయ్యా ప్రేమ మా దేవా తండ్రి ఇది నమంతా కూడా ప్రభావ నీ కృపల మమ్మల్ని భద్రపరిచి కాచిన విధానం కొరికే మీకు వందనాలు చెల్లించుకున్న ప్రభు మహా మహాదయ్య కలిగిన మా దేవా ఏసయా నీ రకాల సార్ భద్రపరిచినందుకు వందనాలు నాయన ఇదిగో ప్రభా ఈ ప్రార్థన ఆరాధనలో ఆన్లైన్ ప్రార్థనలో మీరు దిహండి నాయన నీ పరిశుద్ధ ఆత్మ నడిపింపుద ఇచ్చేయండి మీరు మాట్లాడండి అయ్యా పరిశుద్ధుడా నీకే స్తోతలు స్తోత్రాలు నాయన సర్వకృపా నిధి ఉదేవా నీకే వందనాలు చెల్లించుకున్న నాయన ప్రభా నీ కృప చేత మమ్మల్ని అందరినీ రక్షించుకున్నావు ప్రభా నీకే బంధనాలు ఏసయ్య నీకే స్థుతులు స్తోత్రం నాయనా అనుదినము ప్రభా ఈ ఆరాధనలో ప్రభా ప్రతి ఒక్కరిలో కూడా ప్రభా మీరుండి మాట్లాడుతున్న విధానం కొరకే నీకు బంధనాలు ప్రతి ఒక్కరిని కూడా ప్రభా నీ రాకడికి మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకే నీకు కోట్ల అధి వంధనాలు తండ్రి పరిశుద్ధుడా ప్రతి ఒక్కరిలో కూడా మీరుండి మాట్లాడుతున్నారు ప్రభా నీకే వంధనాలైనా ఈ దినం కూడా ప్రభా మాతో మాట్లాడండి ప్రభ నీకే స్తోత్రాలునైనా ప్రభా నీ వాక్యం మేము వినాలా ప్రభా తని ప్రకారం మేము గైకోనాలా ప్రభా తండ్రి సారంగా మేము నడుచుకోవాలా ప్రభా ప్రతి ఒక్కరు కూడా ప్రభా వాక్యం వినాలా తండ్రి ప్రభా నీ చిత్తము నెరవేర్చేవారుగా మార్చిమ్మని ప్రార్థిస్తున్న తండ్రి ప్రతి ఒక్కరు కూడా నీ చిత్తం నెరవేర్చాలా ప్రభా పరిశుద్ధుడా సహాయం చేయండి సైతాన ఆటంకాలన్నీ కొట్టివేయండి దేవా నీకే వందనాలు తండ్రి పాటల ద్వారా మీరు మయం పొందండి పరిశుద్ధుడా నీకే వందనాలే ఏసయ్యా కృపగల తండ్రి నీకే వందనాలేనా ప్రతి ఒక్కరు కూడా బలపరచండి ఏసయ్యా నీకే వందనాలు ప్రభా తండ్రి అనారోగ్యంతో బిడల్ని ఆక్వం చేసుకోండి అయా మీరే స్వస్థపరచండి కుటుంబాల్లో శాంతి సమాధానం దండి ఏసయ్యా నీకే వందనాలనైనా అయా నీ బిడల్ని ఎంతగానో ప్రభా హింసిస్తున్నారు నాయనా పరిశుద్ధుడా ప్రభ మీరే సహాయం చేయండి అిడలు ప్రభా నీ వాక్యము ధైర్యంగా బోధించోధించి నా ప్రభ నీ కొరకు మేము ప్రతి ఒక్కరు కూడా ప్రవ సాక్షులుగా ఉండే కృపదయి చేయండి పరిశుద్ధుడా బిడాలను కూడా ప్రభా నీ రెక్కల కింద భద్రపరచుకోండి నీకే వందనాలు వాళ్ళకు నీ శక్తిని ధైర్యాన్ని దయచేయండి వాళ్ళ కుటుంబాలకు కూడా ప్రభా మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నా తండ్రి పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి మీ అత్యధికమైన కృప చేత నింపుమని ప్రార్థిస్తున్నా దేవా పరిశుద్ధుడా నీకే వందనాలు నైనా ఈ ఆరాధన అంతట్లో ప్రభా మీరు తోడుండి మీరు ఆదిత్యం వహించి దేవా మీరే నడిపించమని నీ కృపగల అస్తానికి అప్ప చెప్పుకుంటూ ఏసయ్యా ప్రతి ఒచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి తండ్రి యా ప్రభా ప్రతి ఒక్కరు అవసరతలు అక్కర్లన్నీ కూడా తీర్చుమని ప్రభాని నామానికి ప్రభా గొప్ప ఘనత మహిమాశుతి ప్రభావాలు నీకే అర్పించుకుంటూ ఏసయ్య పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజ్ సిస్టర్ పాట పాడతాను Praise the Lord. Praise the Lord, brothers and sisters. Anderke. Praise the Lord. Please bless the Lord and bless the Lord. And bless the Lord. ప్రేమా కేసుని ప్రేమా ఇది ఎవరు కొలువలేమిది నిజమో దీనిని నమ్మో ఇది ధర అందించలేమిది తల్లిదండ్రుల ప్రేమా నీడవలే గతీచును కరిగి పోవును తల్లి ప్రేమా నీడవలే గతీ చను కన్న బిడ్డల ప్రేమా కలలా కరిగిపోవును మారనిది na yesuni nitya prema ennadennadu mara nidhi na yesuni divya prema ennadennadu vida nidhi na yesuni nitya prema ఎవరు కొలువలేనిది భార్యాభర్తల మాత్యా వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును మోడులా మిగిలి పోవును భార్యాభర్తల ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో మూడులా మిగిలిపోవును ఎన్నడెన్నడు మారనిది నాయసుని దివ్య ప్రేమ నిత్య ప్రేమా ప్రేమా ఏసుని ప్రేమా అది ఎవరు కొలువలేనిది బంధుమిత్రుల మధ్యా వెలుగుచున్న ప్రేమ దీపము నూనే ఉన్నంత కాలము వెలుగుని పోవును బంధుమిత్రుల మాత్యా వెలుగుచున్న ప్రేమ దీపము నువ్వు నేమున్నంత కాలము వెలుగునిచ్చి ఆరిపోవును ఎన్నడెన్నడు మారనిది నాసుని దివ్య ప్రేమ నిత్య ప్రేమా ప్రేమా ఏసుని ప్రేమా ఇది ఎవరు కొలువలేనిది ధరడిలోని ప్రేమలన్నీయూ స్థిరము కావు తరిగిపో కు ఆదరించును ధరణిలోని ప్రేమలన్నియు శిరము కావో కరిగి పోవును క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును ఏ నిత్య ప్రేమా ప్రేమా ఏసుని ప్రేమా ఇది ఎవరు కొలువలేనిది నిజమో దీనిని నమ్మో ఇది ధరాంది చలేనిది ప్రేమా యేసుని ప్రేమ నా వాయిస్ అందరికినబడుతుందాపడుతుంది థ్యాంక్ యూ సిస్టర్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన దివ పర్లోకరాజు తండ్రిని పాను కొందనాలు సుతుల సూత్రం తండ్రి ఎస్ఐయా పొద్దున్న నుంచి ఇప్పుడు వారు కాపాడానికి నీకు కొందనాలు తండ్రి ప్రభా భయంకర వర్షం నుంచి కూడా మమ్మల్ని కాపాడినందుకు నీకు వందనలు తండ్రి ప్రభా అదేవిధంగా ప్రభా దిన దినము మేము ఈ ఆన్లైన్ పార్టిసిపేట్ అవుతుండగా ప్రభా వాక్యాలు ఎన్నో నేర్చుకుంటున్నాం తండ్రి ప్రభా రసీహారం మాకు దయచేసినందుకు నీకు వందనాలు అదేవిధంగా ప్రభా ఎన్నో వాక్యాలు ప్రభా మేము నేర్చుకుని ఉన్నాం తండ్రి ప్రభ నన్ను తగ్గట్టు జీవించటకు మాకు సహాయం తెచ్చామని కోరుకుంటున్నాం మరి వాక్యం చెప్పబోతుండగా ప్రభా అందరూ చొవేగి విని నేనేసరా నేర్చుకోవాలి తండ్రి ప్రభా మరి రాబోయే దినాలు ఎలాగో ఉన్నాయి తండ్రి ప్రభా దానికి కోసం ప్రభా మరి మీకు నేర్పించినందుకు నీకు వందనాలు ఎసయ్యా మరియు వాక్యం పట్ల మీకు మై మోచుటకు సాయం దచ్చిందండి ప్రభా ఎసయ్యా అదేవిధంగా ప్రభా నా సొంత తలంపులు కొట్టేసి నీ యొక్క జ్ఞానం మాకు దయచేయమని కోరుకుంటున్నాం ఏసు క్రీస్తు నమ్మంలో తండ్రి ఆమెన్ ఈ రోజు నేను ఆ పన్నెండు ప్రవక్తలు చిన్న ప్రవక్తల నుంచి ఇంకొక ప్రవక్త కోసం నేను చెప్పాలని ఆశపడుతున్నాయి సాయం ఈ సాయం సాయంకాలం వేషంలో నాహం ద బుక్ ఆఫ్ నాహం కొంచెము మీకు మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను అనమాట అయితే చూడండి మనము లాస్ట్ లాస్ట్ మనం చూసుకున్న ఉపద్యా గురించి చూసుకున్నాము ఈ చిన్న ప్రవక్తల్లో దేవుడు చెప్పాల్సింది ఒక్కటి అనమాట వాళ్ళు అంటే ఎవరైనా అంటే దేవుడు చిన్న ప్రవర్తన ఎందుకు వెళ్తున్నాడు అంటే ప్రవచనాలు వాళ్ళ కోసం చెప్పడానికి అది రాబోయే దినంలో ఎలా జరుగుతాయి అనే విధానాన్ని బట్టి ఈ చిన్న ప్రవ ఈ చిన్న ప్రవక్త గ్రంథలు పన్నెండు ఉన్నాయి పన్నెండులో ఇదొక పుస్తకం అనమాట ఇదొక ఇదొక పుస్త గ్రంథము నాహము ఒక చిన్న ప్రవక్త అనమాట అయితే మనము లాస్ట్ లాస్ట్ టైం మనం చూసుకుందాము ఉబద్య గ్రంథం చూసుకున్నాము అది ఒక చిన్న పుస్తకము చిన్న ప్రవక్త ఇప్పుడు కూడా మనము నాహం కోసం చూసుకుందాము ఆ ప్రవక్త దేనికోసము దేవుడు ఎంచుకున్నాడు ఏ విధంగా అయితే ప్రవచనాలు ఆ ప్రకటించాడు ఎందుకు ఎందుకోసము ఎవరి కోసము అని మనం నేర్చుకుందాం చూడండి నాహాము అంటే దానికి అర్థం ఈ నుంచి తీయబరిచిన అర్థం ఏంటంటే ఆధారణ ఇంగ్లీష్ లో కంఫర్ట్ ఆర్ కన్సోలేషన్ నేను నేర్చుకున్న విధానము మీకు చెప్పాలనుకుంటున్నా మీరు ఈ మీనింగ్స్ ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మనకు ఒక మంచి ఫ్యూచర్ ఉంది అది మనం మంచి యూజ్ చేసుకోవచ్చు వాట్సాప్ లో మెటా ఏఎన్ ఓపెన్ చేసి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నా అని కొట్టండి మీకు క్లియర్ గా మీనింగ్ ఒరిజిన్ అంటే ఏ భాష నుంచి వచ్చింది దానికి అర్థమైంది ఎందుకు దాని అర్థం అంటే క్లియర్ గా చెప్తుందన్నమాట ఆ విధంగానే ఏదైనా సరే ఇమేజ్ ఇచ్చినా అది క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది ఎక్స్ప్లెయిన్ దిస్ అబౌట్ ఇమేజ్ అని చెప్పి అది ఎక్స్ప్లెయిన్ ఇస్తుంది ఇంగ్లీష్ లో దేనికోసమైనా మంచిగా నీట్ చిన్న చిన్న స్టెప్స్ లో కన్క్లూజన్ మనకు అర్థమయ్యేటట్టు విధంగా ఇస్తున్నామన్నమాట నేను కూడా ఆ విధంగానే నేర్చుకున్నా ఇక నేర్చుకున్నా కాబట్టి మీకు చెప్పాలని ఆశపడుతున్నామన్నమాట అయితే చూడండి కంఫర్ట్ అంటే సౌకర్యం అంటే మనము ఏ చేసినారని కంఫర్ట్ గా ఉందా కంఫర్ట్ కూర్చున్నావా కంఫర్ట్ గా ఉన్నావా అనేసి అడుగుతంగా అంటే ఫ్రీనెస్ అనమాట సౌకర్యంగా కన్క్లూ కన్క్లూజన్ కన్సోలేషన్ అంటే ఓదార్పు అనమాట ఓదార్పు ఇచ్చేవాడు అయితే ఈ నాహము ప్రవక్త ఎవరికి ప్రవచనాలు చెప్పినాడు అంటే నాహాము కాలంలో జరిగిన సంఘటనలు ఏంటి అనే ఈ యొక్క పుస్తకం రాయబడింది అనమాట ముఖ్యంగా మనం చూడండి ఒబొద్య గ్రంథమే కానీ జోన గ్రంథమే కానీ నిన్నేవీయ పట్టణం గురించి రాయబడింది అంటే నిన్నవీయ పట్టణం ఎందుకు రాయబడింది అని మీకు అర్థం అవుతే నిన్నయ పట్టణం కోసము తెలుసుకోబ తెలుసుకోవాలనుకుంటే క్లియర్ గా ఈ యొక్క చిన్న చిన్న గ్రంథాల నుంచి తెలుసుకో తెలియబడుతుందన్నమాట ఎందుకంటే ఈ నియో ప్రజ పట్టణ ప్రజస్తులో ఎప్పుడైతే యోన యోన లో వాళ్ళు రిపెంటెన్స్ అయ్యి మారుమనసు పొంది దేవునికి వచ్చిన వారు అంటే ఆ పాపముతో కూడిన వాళ్ళు ఆ ప్రాంతం పాపంతో కూడినారు అంత భయంకరంగా అనమాట ఎంత భయంకరంటే అంత భయంకరంగా పాపం చేసి ఇష్టం వచ్చినట్టు జీవించడం అటువంటి టైంలో నోవా వెళ్ళి మన జోనా వెళ్ళి ప్రకటించినప్పుడు జోనా వెళ్ళి ప్రకటించినప్పుడు వాళ్ళు మారు మనసు పొంది వాళ్ళు రిపెంటెన్స్ అయితే దేవునికి అడిగినారు అనమాట అప్పుడు దేవుని వాళ్ళని కాపాడింది దాని తర్వాతకి ఇంకా వాళ్ళు దేవుణ్ణి మర్చిపోయి ముఖ్యంగా ఏమంటే విగ్రహారాధనలతో మేము మాకే సాటి మాకంటే ఎవరు లేరు అనే గర్వంతో వాళ్ళు జీవించినారనమాట దాని తర్వాత అయితే వాళ్ళు ఎంత భయంకరంగా జీవించినారంటే మాకంటే మాకంటే శూరులు వీరులు ఎవరు లేరు మమ్మల్ని ఓడించే వారు ఎవరు లేరు గర్వంతో వాళ్ళు ఆ మా అంటే అట్లా ఉన్న ఉన్నవారనమాట అయితే చూడండి ఈ పట్టణము చాలా అంటే నినవే అశ్యూరియన్ కింగ్డమ్ అంటే అశ్యూరియన్లు రాజధాని అయిన నినవే పట్టణము చాలా డెవలప్మెంట్ అయింది ఎందుకంటే చూడండి దానికి అది పెద్ద పెద్ద గోడలు పెద్ద కోట దాని చుట్టూ వాటర్ ఇవ్వడం వల్ల ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా అవుతుంది ట్రేడ్ జరిగేది ఈజీగా అవుతుంది అన్ని డెవలప్మెంట్స్ ఉండేటు పొలిటికల్ గాను బలంగా ఉంది మిలిటరీ గాను బలంగా ఉంది అటు ట్రేడ్ విషయంలో బలంగా ఉంది అన్ని విధాలుగా బలంగా ఉన్నారనమాట వాళ్ళంతా గొప్ప సైన్యం ఉంది అంతా దాన్ని చూసుకొని వాళ్ళు గర్వించి వాళ్ళ నాశనం వాళ్ళే తెచ్చుకున్నారన్నమాట ఈ యొక్క నాహము తర్వాత చెప్తున్నట్టే ఏ కాలానికి చెందిన నాహము అంటే మనకు నాహము ఒకటి ఒకటి so step this message about nineveh the account of vision seen by nahum who was from elkosh chudandi elkosh pranthanki chendina vadu nahum pravartha grandamulu chepput chepabadtundamata chudandi na book na na bible lo introduction clear ga untundi daniki enni bagaluga vidinchabadi ndo clear ga rasundi kabatti nenu meeku cheppa galustunnam the book of nahum is a poem celebrating the fall of niniveh city the capital of ancient israel ashur the assurance the fall of niniveh near the end of 7th century bc sins the judgement of god upon a cruel and arrogant nation idi nadigara rendu idi i oka pustakamu mudi adhyalu kaligina vi aa mudi adhyayalo rendu bagaluga vibhajinchabadini okati the judgement of నిన్నవే పట్టణం ఇంకోటి దా ఫాల్ ఆఫ్ నిన్నవే పట్టణం ఎందుకు వీళ్ళు అంత ఘోరంగా దేవుల చేత నాశనింపబడిరారంటే వాళ్ళు చేసే పనుల ద్వారా వాళ్ళు చేసే పనుల ద్వారా వాళ్ళు చేసుకున్న అరేంజ్మెంట్స్ వల్ల వాళ్ళు చేసుకున్న మొత్తము దేవునికి విరుద్ధులుగా జీవించినారు అన్నమాట అందుకే దేవుడు క్లియర్ గా వాక్యం సెలవిస్తుంది నేను వాళ్ళని పనిష్ చేస్తాను అనేసి నాహం నాహంకి విజన్ చూపించిన దేవుడు ఇంకొకసారి ఛాన్స్ ఇస్తాం అనేసి నాహం ప్రవక్తని అక్కడ వెళ్ళి నువ్వు ప్రకటించు చెప్పు వీళ్ళని నేను అవసరం చేయబోతున్నా చెప్పుమని చెప్తున్నానమాట చూడండి రెండో వచ్చనం మేము రాసబడిందంటే ద లార్డ్ యాంగర్స్ అగేన్స్ట్ నిన్న పట్టణం ద లాడ్ గాడ్ టాలరేట్స్ నో రివెల్స్ ఆఫ్ pushes those who oppose him. In his anger, he pays them back. The Lord does not easily become angry, but he, but he is powerful and never lets his guilty go unpunished. Mm -hmm. Children, mm -hmm. first, this is the second chance. The second chance, the third chance, the God has given us the power of the Lord. We cannot give the God's love. దేవులు కృపామయుడు దాంతో పాటు క్షమిస్తాడు దాంతో పాటు కోపం వస్తే మొత్తం ఏది తుడుచుకోబెట్టుకుండా అన్ని వెళ్ళిపోతాయి ఈ నిన్నవే పట్టణం కూడా అక్కడున్న ప్రజలు యాశ్వర్య రాజులు ఏం చేసినారంటే బాగా గర్వంతో నిండిపోయినారనమాట వీళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకు తెలియలేక అయిపోయిందనమాట మా కోసం మేమే మా కోసం మేమే మా తర్వాత ఇంకా ఎవరు లేరు అన్నట్టు చిన్న చిన్న రాజాల మీద ంటే చిన్న చిన్న పిల్లలను చంపేసే వాళ్ళు ఈ బైబుల్లో వాక్యంలో రాసిందన్నమాట ఎక్కడ రాసిందంటే ఈ మొత్తం నేను ఫస్ట్ ఇంగ్లీష్ లో చదివినప్పుడు నాకు తర్వాత నేను ఏం చేస్తానంటే తెలుగు ఆడియో బైబుల్ పెట్టుకొని వింటామట లైన్ టు లైన్ ది ఇంగ్లీష్ లోకి తెలుగుకి అన్న చెప్పినట్టు చాలా డిఫరెన్స్ ఉంది చాలా డిఫరెన్స్ అంటే చాలా డిఫరెన్స్ ఉంది అక్కడ కొన్ని అంటే మనం ట్రాన్స్లేషన్ రాసేటప్పుడు కొన్ని పదాలు అక్కడక్కడ అట్ అయినాయి మళ్ళీ నేను రెండోసారి తెలుగులో చదివినాను ఇంగ్లీష్ లో కూడా చూసుకున్నాను అయితే చూడండి ఈ నిన్నవే పట్టణము అశ్వరు రాజ్ రాజ కింగ్డమ్ గురించి మంచి క్లియర్ గా మనకు చెప్పబడుతుందన్నమాట ఈ వీళ్ళు ఎట్లాంటి వాళ్ళంటే చూడండి దేవుడు వీళ్ళని ఎందుకు పరి అంటే పనిష్మెంట్ ఇస్తున్నాడు వీళ్ళని చూడండి దేవుడు సృష్టించిన దాన్ని నాశనం చేయడానికి ఎంత ఈజో దేవునికి ప్రతి ఒక్క ప్రణాళిక తెలుసు అనమాట వినకపోతే తన యొక్క దేవుడి యొక్క అమలు పరచాల్సి వస్తుంది అమలు పరచాలంటే ఏ విధంగా ఒక ప్రవక్త గారు మనం నీ ద్వారానో నా ద్వారానో ఎవరి ద్వారానో దేవుడు ఒక సందేశాన్ని పంపిస్తాడనమాట ఆ సందేశము వాళ్ళు వినకపోతే ఖచ్చితంగా మనుషులు మనుషుల ద్వారానే కానీ లేకుంటే ప్రకృతి విధంగా కానీ దేవుడు నాశనం చేస్తాడనేసి ఈ యొక్క ఈ యొక్క గ్రంథము మనకు క్లియర్ గా సెలవిస్తుంది అయితే చూడండి మనము ముఖ్యంగా తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే ఎవరన్నా నాకు నాతో పాటు తెలుగులో కూడా చదవచ్చు ఎవరన్నా ఆ వీళ్ళకు ఏ విధంగా చెప్పినా వింటారో ఏ విధంగా చెప్పాలా వింటారో మనం చూసుకుందాం అనమాట అయితే చూడండి మొత్తం నేను ఈ మూడు అధ్యాయాలు చదివిన తర్వాత అక్కడక్కడ చిన్న చిన్న పాయింట్స్ నేను రాసుకున్నాను మనం చదవాల్సింది నాహాము ఒకటి పది చదవండి ఒక ఓరన్నా చదవండి నాహాము ఒకటో అధ్యాయము పది అని ఎవరో తెలుగు చదవాలంటే చదువు చదవచ్చు సువార్త ప్రకటించచ్చు సమాధాన వర్తమానము తెలియజేయువాని పాదములు పర్వతుల మీద పర్వతముల మీద కనబడుచున్నవి యూధ నీ పండుగలను నీ మృక్కుబలను చెల్లింపు వెరిదుడు మధ్యనిక సంచరించవాడు సంచరించడు వాడు బొత్తిగా నాశనమాయను థ్యాంక్ యూ చూడండి దేవుడు సువార్త ప్రకటించను సమాధానము వర్తమానము తెలియజే తెలియజేయుటకు అంటే ఫస్ట్ దేవుడు అంటే వీళ్ళు చేసే విధానము వీళ్ళు నిర్వే పట్టం చేసే ప్రజల విధానం కోసం దేవునికి ముందే తెలుసు అనమాట వీళ్ళకి ఒకసారి ఛాన్స్ ఇద్దాం ఫస్ట్ జోనా వెళ్ళినప్పుడు వాళ్ళు మారు మనసు పొంది వాళ్ళని మంచిగా ఉన్నారు రిపెండెన్స్ అయ్యరు అంత మంచి దాని తర్వాతకి కొన్ని సంవత్సరాలు తర్వాతకి మళ్ళా వాళ్ళకు అంటే మాకంటే ఎవరు లేరన్న గర్వంతో నిండిపోయారు తర్వాతకి నాహము ప్రవక్త వెళ్ళి వాళ్ళకు ప్రవచనాలు చెప్పినమాట ఈ నిన్న పట్టినాము ఎలాగా నాశనం అవుతున్నది ముందుగానే చెప్పినమట మీరు ఈ విధంగా నాశనం అయిపోతున్నారో తర్వాత మీరు ఈ చేసే పనులను బట్టి దేవుడు నాశనము మీ మీద అనేసి వాళ్ళకి చెప్తారు అయినా కానీ వాళ్ళు పట్టించుకోలేదనమాట ఇట్లనే చెప్తారు అట్లే ఈ వీళ్ళు చూడండి అయితే వీళ్ళు చేసే పనులలో చిన్న చిన్న పిల్లల్ని కూడా బండ కొట్టి చంపేవారనమాట ఈ పఠనస్తులు చాలా ఘోరంగా వీళ్ళు చేసేవారనమాట నాహాము మూడో అధ్యాయము టెన్ లెవెన్ చదవను బ్రదర్ ఒకసారి టెన్ టెన్ టెన్త్ వర్స్ చదవని నాహాము మూడో అధ్యాయము అది పట్టబడి కొన్ని పట్టబడి కొనిపోబడను రాజమార్గంలో దానిలోని చిన్నపిల్లలను వేసి కొట్టి చంపిరి మృతురాల వై కొందో సరే థ్యాంక్ యూ నీ వాయిస్ కొంచెం క్లియర్ గా లేదు సరే ప్రదర్ థ్యాంక్ అయితే చూడండి వీళ్ళు ప్రజలంటే నినవస్తు పట్టునప్పులు చిన్న పిల్లల్ని బండకేసి కొట్టారు మన చిన్నపిల్లలు సేతంత ముద్దా కదా అలాంటి వారు అనమాట అలాంటి వారిని మమ్మల్ని ఎవరు ఓడించలేరు చిన్న చిన్న రాజ్యాల నుంచి వాళ్ళ శత్రులతో చేసుకు ఇంత గౌరవ ఇంత ప్రౌడ్నెస్ గా వాళ్ళు చెప్తున్నాడు అయితే నాహము ప్రవక్త ఏమని బోధించిందంటే చూడండి ఈ నిన్నవి ఎప్పటి నేను మనకు కేబి మన టీం టీం కేబిపిఎంలో నేను ఒక మ్యాప్ పెట్టినమాట ఎందుకంటే చూడండి ఈ నినవే పట్టణము దాని చుట్టూ దాని సరౌండింగ్స్ ఏముందంటే టైగ్రెస్ రివర్ అని నది ఒకటి ఉందనమాట ఆ నది ద్వారా అది చుట్టూ మంచిగా అంటే నినవ్య పెద్ద గోడలు అంటే దాని ద్వారా వాళ్ళకు మంచి మంచి వాటర్ వే ఉంది నీళ్లు అన్ని సౌకర్యంగా పొలిటికల్ గాను ఆర్థికంగాను అంతగా వాళ్ళు డెవలప్మెంట్ అయ్యారు అగ్రికల్చర్ గాను చానా డెవలప్మెంట్ డెవలప్మెంట్ అయ్యారు చూడండి అయితే దేవుడు వాళ్ళని నాహము మీ నాశనము మీరే తెచ్చుకుంటారు అనేసి ఎక్కడ దేవుడికి కోపం చాలా కోపం వచ్చింది వాళ్ళని ఏ విధంగా పనిష్మెంట్ ఇవాలో రా ఎక్కడ నాహము ఒకటో ఉద్యమం ఎనిమిదో వచ్చినాం చూడండి బ్రదర్ నాహము ఒకటో ఉద్యం ఎనిమిదో వచ్చునాం ప్రళయ జలంలో వాళ్ళే ఆయన పురస్థానమును నిర్మూలన చేయను తన శత్రులు అంధకారంలో దిగు వరకు ఆయన వారిని తర్మును చూడండి ఈ నినువే పట్టణము చూడండి నినువే ఆర్ బెటర్ దెన్ బెటర్ దెన్ ద క్యాపిటల్ ఆఫ్ ఈజిప్ట్ షీ ూ హ్యాడ్ ఏ రివర్ టు ప్రొటెక్ట్ ఆర్ లైక్ ఎ వాల్ ద నైన్ వాల్స్ ఆఫ్ డిఫెన్స్ టైగర్ నైన్ రివర్ టైగ్రస్ రివరు ఇంకా దాని చుట్టూ అది ఈ రివర్ అనేది వాల్ వాళ్ళకి ప్రొటెక్ట్ చేస్తుంది ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ జూపార్క్ పోయినాం అనుకోండి యానిమల్స్ బయటికి రాకుండా ఏం లేదు సార్ చుట్టూ బౌండరీ చుట్టూ వాటర్ వదిలేదు సార్ అవి రాకుండా ఇట్లని నిన్నేపట్నం కూడా మంచి ప్రొటెక్షన్ లో ఉందనమాట వాటర్ తోటి ఎవరు శత్రులు ఈజీగా రాకుండా అటాక్ చేయకుండా అంతగా మంచి డెవలప్మెంట్ అయింది ఇంకొక వచ్చనం చూడండి దేవునికి అంత ఎందుకు మస్తు కోపం ఎందుకు కోపం వచ్చిందంటే వాళ్ళు చేసే పనులు చూడండి వాళ్ళు చేసే పనులు మూడవ అధ్యాయం ఒకటే వచ్చనం చూడండి మూడవ అధ్యాయ ఒకటి వచ్చిన చూడండి ఈ పట్టణం అంటే ఎట్లుంది అంటే తెలుసా నరహత్యము చేసిన పట్టణం ఇది ఇతరులు ఇతరుల నుంచి దోచుకునే పట్టణం ఇది పాపంతో కూడిన పట్టణం ఇది డూమ్ ఇన్ ద లైన్ మర్డరే సిటీ ఫుల్ ఆఫ్ వెల్త్ టు బి లూటెడ్ అండ్ అలాంటి పట్టణము అలాంటి పట్టణము కాబట్టి దేవుడు ఏ విధంగా నాశనం చేయబోతున్న నాగము ప్రవక్త ఎంచుకొని ఆయన ఆయన ద్వారానే ఈ పట్టణని నాశనం చేయబోతున్నా అనేసి మూడు అధ్యయ మూడు మూడు గ్రంథాలు మూడు గ్రంథాలు రాయబడింది అనమాట మూడు అధ్యాయాలు మూడు అధ్యాయాలు రాయబడింది ఈ మూడు అధ్యాయాల్లో ఒకటే కామన్ మనకు నేర్చుకోవాల్సింది ఏమంటే చూడండి దేవునికి విరుద్ధంగా మనం ఏమి చేయలేం ఒక ఫస్ట్ పాయింట్ దేవుడు సృష్టించిన విధ విధానాన్ని మనం మార్చలేం రెండోది దేవుంతో నడవడం దేవుంతో జీవించడం ఇవి జరిగితే నీకు దీని నుంచి తప్పించుకోబడతావు అనేసి యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకుంటాం ఎంత పెద్దవారైనా సరే ఎంత చిన్నవారి దేవుని ఉగ్రతకు దేవుణ్ణి డిసోబే చేసే అంటే డిసోబే చేసే రీజన్స్ ఇవన్నీ నీకు గర్వం తొలగించుకో దేవుణ్ణి దృష్టిలో ఏది చెడు అనిపిస్తా దూరంగా చేసుకుంటే దేవుణ్ణి నిన్ను రక్షించ రక్షిస్తాడని చెప్తుంది ఇంకోటి ఇది నిన్నవే పట్ పట్టణము ఎంతెంత పెద్ద పెద్ద గేట్లతోటి ఉందంటే చాలా పెద్ద గేట్లతోటి చుట్టూ పెద్ద పెద్ద బౌండ్రీ వాల్సి ఉన్నాయి కదా ఇంకోటి ఇంకొక ఇంకొక వచ్చినం చూద్దాం ఇది చూడి నాహాము రెండో అధ్యాయము ఆరు వచ్చినం చూడండి నాహాము రెండో అధ్యాయము ఆరు వచ్చినం చూడండి నదుల దగ్గర నున్న గుమ్మములు తెరవబడుచున్నవి నగరు పడిపో నిర్ణయం ఆయను అది దిగంబరమై కొనిపోబడుచున్నది కువ్వలు మూలుగునట్లు దాని దాసీల రొమ్ము కొట్టుకొనుచు మూలుగుచున్నారు కట్టబడినప్పటి నుండి నిలువే పట్టణము నీటి కొలను వాళ్ళే ఉండెను దాని జనులు పారిపోవుచున్నారు నిలువుడి నిలువుడి అని పిలిచినను తిరిగి చూచువాడొకడను లేడు చూడండి నినవే పట్టణము ఆ చుట్టూ రివర్ ఉంది దానికి నది ఉంది నది ప్రవహిస్తుంది దాని పెద్ద గేట్లు ఈ దేవుడు ఈ నది ద్వారా దాని నాశనానికి దగ్గర తీసుకొచ్చి అనమాట ఎందుకంటే చూడండి అప్పుడు బౌండరీ వాల్స్ పెద్ద ఉండే బౌండరీ ఉంటేనే శత్రులు ఎంటర్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుండే ఒకవేళ బౌండరీ వాళ్ళు ఊల్పోయింది అనుకోండి ఎవరైనా ఎంటర్ ఎవరన్నా ఇంటి కావచ్చు ఎవరన్నా ఎట్టన్నా ఎట్టన్నా పోవచ్చు ఎప్పుడు వచ్చి చంపే తర్వాత కూడా తెలియదు అందుకే ఈ నినిమ పట్టణం వస్తువు ప్రాంత ప్రజలు చాలా గర్వి బైబుల్ వాళ్ళకి చెప్తున్నారు చాలా గర్విష్ఠుడు మర్డర్ పీపుల్ లయింగ్ పీపుల్ ముఖ్యంగా విగ్రహ వీళ్ళు అలవాటు ఇచ్చారు చోటు ఇచ్చినారు ఫస్ట్ ఫస్ట్ వీళ్ళు ఏం చేసిన తప్పు అందంటే నినవ పట్టణం విగ్రహ ఆరాధనకు చోటు దాని తర్వాతనే ఇదంతా పరిమాణం అంటే దాని తర్వాతనే ఇవన్నీ వచ్చినాయి అనమాట గర్వం వచ్చింది వాళ్ళు ఆలోచించే విధానం కూడా మారిపోయింది వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియలేకుండా పోయింది వాళ్ళు చిన్న చిన్న పిల్లల్ని చంపే వాళ్ళు ఎట్లంటే బండకేసి కొట్టి చంపే చంపేవాళ్ళు ప్రేమ భే భేదత్వం అటువంటి ఏమీ లేవు కాబట్టి అయితే ఇది పొలిటికల్ గాను ఎకనామిక్ గాను అన్నిట్లో ఇరిగేషన్ సిస్టమ్ లో కానీ అన్నిట్లో మంచిగా డెవలప్ అయింది దేవుడు దీన్ని నాశనం చేయాలని ఆలోచించిందంటే వాళ్ళు ఎంత ఘోరమైన అంటే ఘోరంగా ఎంత ఘోరమైన చేసినారో ఈ యొక్క మూడో మూడు అధ్యాయాలు మనకు తెలియబడుస్తున్నాయి అనమాట ఫస్ట్ జడ్జ్మెంట్ ఆఫ్ నినేవాపట్నం తర్వాత రెండో నుంచి మూడో మూడో గ్రం ద ఫాల్ ఆఫ్ నినేవాపట్నం గురించి తెలియబడుస్తుంది దేవుడు ప్రామిస్ ఇచ్చినా కూడా ఆ ప్రామిస్ ని పాటించకుండా ఈ అశ్యూరియన్స్ అనే రాజులో కానీ అక్కడ ఉన్న వాళ్ళంతా వారసత్వంగా వస్తున్న వాళ్ళందరూ కానీ వీళ్ళందరూ దేవునికి విరోధంగా ఉన్నారనమాట వీళ్ళు ఏ చెప్తే వాళ్ళు అది వీళ్ళు ఏ చేస్తే అది దేవుని యొక్క దేవుని యొక్క సువార్త సువార్థ ప్రకటించని కూడా వాళ్ళు తిరస్కరించిన వాళ్ళు వీళ్ళంతా దేవుని తిరస్కరి దేవుని తిరస్కరించారు కాబట్టి ఈ నాశనానికి వాళ్ళు గురైనారు అయితే చూడండి ఇది ఆరు మధ్యలో సిక్స్ ట్వెల్వ్ బీసీలో ఈ నినవే పట్టణం నాశనమైంది ఎవరి చేతులో బాబల్యూ బాబల్యూన్ చేతుల్లో ప్లస్ మిదాస్ చేతిలో ఈ పట్టణం అనేది నాశనం అయింది ఇవన్నీ ఎక్కడి నుంచి మనకు ఎక్కడి నుంచి వస్తాయంటే ఇది మనకు ఇంట్రొడక్షన్ బైబుల్ అనేది ఒకటి ఉంటుంది అందులో మనకు ఇంట్రడక్షన్ లో ఇస్తారన్నమాట ఇది ఎప్పుడు నాశనం ఏ ఇయర్ లో రాయబడింది ఎవరు రాస్తున్నారు ఇవన్నీ మనకు క్లియర్ గా దేవుడు అంటే దేవుని యొక్క వాక్యము క్లియర్ గా మనకు తేటగా చెప్తుందనమాట ఎందుకంటే చూడండి వాళ్ళు చేసే ఈ పన్నె మైనర్ ప్రాఫిట్స్ లో హము ఒక ప్రవక్త మైనర్ ప్రాఫిట్ అనమాట దేవు నెచ్చుకున్న విధానము సరైనది కాబట్టి ప్రజలు వాళ్ళ మాటలు వినలే కాబట్టి ఈ అశ్యూరియన్ కింగ్డమ్ ఎంత పవర్ఫుల్ అంటే ఇప్పుడు దీన్ని మనం మోడర్ డే ఆఫ్ ఇరాక్ అంటాము అశ్యూరియన్స్ అప్పట్లో ఆ ప్రాంతంలో ఆ ఆ ప్రాంతం చాలా పవర్ఫుల్ ప్రాంతం అశ్యూరియన్స్ అంటే అందరూ భయపడేవారు వాళ్ళు చేసే పనులు ఘోరమైన పనుల వల్ల పక్కన ఉన్న చిన్న భయపడేటి అనమాట ఈ బ్యాబలసే కానీ ఇజ్రాయల్స్ పీపులే కానీ అక్కడ చిన్న చిన్న రాజ్యంలో భయపడేటి అయితే చూడండి దీని చు వీళ్ళు పాటించే విధానము వీళ్ళు చేసే విధి వీళ్ళకు గర్వం ఎందుకు వచ్చిందంటే మాకు అన్ని వసస్తులు కలిగి ఉన్నాయి మమ్మల్ని ఎవ్వరు ఏమి చేయలేరనే గర్వంతో ఉన్నారన్నమాట మేము పండుగలో చేసుకుంటాం అన్ని చేసుకుంటాం మా చుట్టూ మా గోడల చుట్టూ ఎవరు రాలేరు ఎవరు కూడా నిలబడలేరు చాలా రాజ్యాలు యుద్ధాన్ని దాన్ని అస్యూరియన్స్ ని పడేస్తామని చాలా రాజ్యాలు ప్రయత్నించినా కానీ వాళ్ళ బలంతో ఎవరు గెలవలేకపోయారనమాట అంతగా వాళ్ళు కూరులు అనమాట ఎంత కూరలు అంటే చిన్నపిల్లల్ని చంపేవాళ్ళు అందరినీ ఎవరు పడితే వాళ్ళు చంపేవాళ్ళు అసలు వదిలేవారు కాదు కాబట్టి ఈ ఏన్షియన్ టైమ్స్ లో వీళ్ళంతా ఏం చేసేవాళ్ళంటే బాగా పొలిటికల్ గా గర్వంతో వీళ్ళు మమ్మల్ని ఎవరిని చెల్లి విషయం వల్లనే వాళ్ళు ఈ నాశనానికి వాళ్ళు తెచ్చుకున్నమాట ద ఫాల్ ఆఫ్ నిన్న పట్టణం వాళ్ళంతా ఇదైంది అయితే ఇప్పుడు మన ఇందులో మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే చూడండి ఇందులో మనం నేర్చుకోవాలి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ప్రాఫిట్ మనకు ఫస్ట్ థింగ్ తను ఏం నహము ప్రవక్త ఏం చెప్పినాడు ఎందుకు నహం ప్రాఫెసరీ అగేన్స్ ద ద ఫాల్ ఆఫ్ నిన్నవే అండ్ ద గాడ్స్ ఇది జెస్టిక్స్ కి సంబంధించింది ఇది రిపర్డెన్స్ కి సంబంధించింది కానీ వాళ్ళు దేని దేవుని విలు తిరస్కరించిన వాళ్ళనమాట చెప్పినప్పుడు వినలేదు ఇది ప్రతి ఒక్కరు నువ్వైనా నేనా కానీ ఏ నేషన్ అయినా ఏ రాజ్యమైనా కానీ ప్రతి ఒక్కరు అకౌంటబుల్ టు గాడ్ అనమాట అకౌంటబుల్ అంటే వాళ్ళు చేసే పనులను బట్టి వాళ్ళకు ఫలితం ఫలితం వస్తుంది వాళ్ళు చేసే పనులను బట్టి నాశనం వచ్చింది కాబట్టి ఫస్ట్ థింగ్ నాహం ప్రవస్ ఏం చెప్తుందంటే దేవుడు చెప్పినట్టు వీళ్ళు వినలేదు కాబట్టి వీళ్ళు నాశనం తెచ్చుకున్నారు సెకండ్ అవది నాహము చెప్పిన దాంట్లో దేవుడు చెప్పిన దాంట్లో సవజనిటీ రైచియస్నెస్ జస్టిస్ దేవుడు ఇది కోరుకున్నారు కాకపోతే అక్కడ అన్యాయము అంత పాపము ఒకరి మీద ఒకరు అంటే ఒకరి మీద ఒకరు కొట్టుగా చంపుకొని జీవి దేవునికి ఇదంతా చూసి కోపం వచ్చిందనమాట అందుకే దేవుని యొక్క కాన్సిక్వెన్స్ వీళ్ళు ఎదుర ఎదుర్కోవాల్సి వచ్చింది ఫస్ట్ ఛాన్స్ ఇస్తారు దేవుడు ఎప్పుడైనా ఫస్ట్ ఛాన్స్ సెకండ్ సంచం అది వినకపోతే చేయ పాటించకపోతే డైరెక్ట్ నాశనం వినాశనమే వినాశనం ఎప్పుడు వస్తుందో నువ్వు ఊహించలేవు దేవుని కోపం అలాంటిది దేవుడు ఇచ్చిన నువ్వు దేవుడు ఇచ్చిన ఆ జస్టిస్ ని ఆ రైచస్నెస్ కి మర్స్కి నువ్వు కట్టుబడి ఉంటే నువ్వు నడిచినట్లు ఉంటే ఖచ్చితంగా దేవుని దృష్టి నుంచి నువ్వు కాపాడతావు లేదు అంటే వీళ్ళ వీళ్ళ తిరిగం వీళ్ళలాగా ఉండాలి వీళ్ళ తిరిగిన నా నా నేను ఉండాలి నా ఓన్గా నేను చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఒకానొక రోజు వస్తుంది నాశనము వన్ డే డెఫినెట్ మనము ఆ రోజు తీర్పు తీర్చబడుతుంది నీకు నాశనం నాశనం అంటే దేవుని దేవుని కోపం చేత మనము దయించబడుతుందన్నమాట దేవుడు ఏ విధంగా అయితే వీళ్ళకు చెప్పిర్రో వీళ్ళు చేయలేరు ఈవెన్ ఎలా జీవించాలో కూడా ఈ పుస్తకం మొత్తం రాయబడింది హెచ్చరించు ఈ చిన్న చిన్న ఈ మైనర్ ప్రాఫిట్స్ కూడా ముఖ్యంగా దేవుడు ఎందుకు ఎంచుకున్నాడంటే చూడండి వాళ్ళు ఇచ్చే మెసేజ్ ఏంటంటే మనము కరెక్ట్గా న్యాయంతో కూడిన న్యాయంతో ఉండాలి తర్వాత రిపెండెన్స్ ఉండాలి ఫేత్ఫుల్గా ఉండాలి ఒకరినొకరుకు వేదుపుల్ ను ఉండాలనేసి ఈ యొక్క పన్నెండు ప్రవక్తల ద్వారా దేవుడు ఒక చిన్న చిన్న వాళ్ళ ప్రాంతాలకు తెలియపరచమటం ఇది స్పిరిచువల్ గాని హెచ్చరిక గాను దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు కాబట్టి మనం ఇందులో నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా మనం దేవుని యొక్క మాటలు కట్టుబడి నడవడమే దేవుడు ఏ విధంగా చూపించి ఏ విధంగా చెప్పడమో విధంగా చెప్పిలో ఆ విధంగా ఈ పన్నెండు ప్రవక్తలు మనము చూసుకున్నట్లయితే ఉషయ్య జోయల్ ఆమా ఒబద్యా జోనా మీక నాహు మాబాకు జఫన్యా అగ్గై జకరియ మలాఖి వీళ్ళందరూ కలిసి దేవుడు దేవుని చేత ఎంపించుకబడిన సెలెక్ట్ అయిన వాళ్ళు ఎందుకంటే దేవునికి ఇష్టం లేదు ఎవరు నా నుంచి నాశనం కావద్దు ఎవరు నా నుంచి దూరం కావద్దు అనేసి దేవు దేని యొక్క వాక్యం సెలవిస్తుంది అనమాట మీరు తర్వాత చూడండి మీకు మీరు చూడండి ఆ మిఠా నేను చెప్పినాగా వాట్సాప్ లో ఒక ఫ్యూచర్ ఉంది మిఠాయ్యాను అందులో కొట్టేయండి నిన్నవే పట్టణం కోసం కొట్టండి మీకు క్లియర్ గా తేటగా వస్తుంది మొత్తం క్లియర్గా వస్తుంది వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఏంటో ఎలాంటి వాళ్ళో మొత్తం క్లియర్ గా వస్తుంది ఈ బైబుల్ మనకు చెప్పిన బైబుల్ బైబుల్ ప్రకారము వాళ్ళు ఇంకా ఘోరంగా ఉన్నారు అనేసి చెప్తుంది చూడండి మన ఇక్కడ ఉన్న ప్రజలు దేవునికి వ్యతిరేకులు దేవుడు ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు తీసుకునే వాళ్ళు మన మన దగ్గర ఇంట్రొడక్షన్ చెప్తుంది క్రూయల్ అండ్ ఆరోగ్య నేషన్ క్రూవెల్ అండ్ ఆరోగ్య అంటే ఎంత కూరులు విలు అంతటి అంతటి అంతగా వీళ్ళు దేవునికి కోపం తెప్పించారు అనమాట కోపం తెప్పించారు వీళ్ళు దేవునికి అందుకే దేవుడు ఈ పఠనాన్ని నాశనం చేస్తా అనేసి ఖచ్చితంగా కాబట్టి ఒకసారి ఛాన్స్ ఇచ్చినా వినదుకోలే రెండోసార్లు ఛాన్స్ ఇచ్చినా కానీ చాలా ఏళ్ళ తర్వాత ఈ నాశనం ఈ పట్టణము పూర్తిగా నాశనం అయిపోయింది ఎలా నాశనం అయిపోయిందంటే అక్కడున్న వరద ఆ రివర్ పొంగిపోయి ఆ పట్టణం లేకుండా అయిపోయింది అలాంటి పట్టణం అంత పెద్ద పట్టణము ఇప్పుడు కనబడకుండా అయిపోయింది అంటే అర్థం చేసుకోండి దేవుని యోగ్రత ఎంత కోపంగా ఉందో చెప్పినప్పుడు వినకపోతే ఎవరికైనా కొంచెం కోపం వస్తుంది మనం కోపం మనం కోపగించుకున్నట్లయితే సారి సర్వ్ చేసుకుంటాం కానీ దేవుని యొక్క కోపము ఉగ్రత మన మీద వచ్చిందనుకో అది మనం నువ్వే కానీ నేనే కానీ కాపాడుకోలేం ఒకసారి చూస్తా రెండుసారి చూస్తా మూడుసారి చూస్తా థర్డ్ సారి ఫినిష్ ఎటువంటి ఏ ఎటువంటి వారైనా సరే ఏని ఏ పవర్ఫుల్ నేషన్ అయినా సరే ఏ పవర్ఫుల్ మనిషి అయినా సరే చిన్నవారైనా సరే పెద్దవారైనా సరే దేవుని దేవుని ఉభయ ఉండి నడుచుకుంటే అయితే రక్షించబడతాం లేదంటే మనము నాస్ట్ గురైపోతాం మొత్తం ఇక్కడ మనం నేర్చుకున్నది అయితే ఒకటే గాడ్ హ్యాస్ ఏ రిఫ్యూజ్ టు దోజు ట్రస్ట్ ఇం దేవుని నమ్మకం ఉంచడం వేళ దేవుని ట్రస్ట్ చేయడం వలన దేవుని దేవుడు మనకు ప్రొటెక్షన్ కోరుకుంటాడు అరే నా బిడ్డలు వీళ్ళని క్షేమంగా చూసుకోవాలని దేవుని పని దేవుడు చేస్తున్నాడు మనం చేయాల్సిన పని ఒకటే ఆయన ఆజ్ఞలో విని నడుచుకొని ముందుకు వెళ్ళి నువ్వు తెలుసుకున్నది ఒకటైనా రెండైనా ఇతరులకు చెప్పడము వాళ్ళని మార్చడము ఎందుకంటే మనది కూడా కేబిపిఎం అంటే మనది కూడా ప్రవచనాలతో కూడినే ముందు ముందుగా ఏం జరగబోతుందో ఏం జరుగుతుందో మనకు అన్న ద్వారా తెలియబడుతుంది రాబోయే దినోలు ఎంత చెడ్డగా ఉన్నాయో కూడా ముందుగానే వాక్యం చెప్పబడుతుంది ఎంత జాగ్రత్తగా అందరం ఏ విధంగా కాపాడాలోనో దేవుని యొక్క దేవుడు మనిషి ద్వారా ఎంపిక చేసి తెలియపరుస్తుంటాడు ఆత్మ ఆత్మ ద్వారాను దేవుని యొక్క పరిశుద్ధాత్మతోను ఆత్మద్వారో ఇవన్నీ వాక్యాలు రాయబడినాయి ఎందుకంటే మనకు తెలియపరచ నీకు ఎందుకంటే రాబోయే దినాలు కఠినంగా ఉంటాయి కాబట్టి దాని నుంచి తప్పించుకోవండి నీకు ఎందుకంటే ఈ నాశనం సపోజ్ దేవుడు అన్నాడు అనుకో ఇండియన్ నాశనం చేస్తాను అన్నాడు అనుకో ఖచ్చితంగా దేవుడు ఎందుకంటే ఒక్కొక్కసారి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చినప్పుడు సెకండ్ ఛాన్స్ ఇచ్చినప్పుడు అది మనం మార్చుకోకపోతే మనము దేవుని యొక్క కంపల్సరీ లోన్ ఉంటాం కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే గాడ్ యాజ్ ఎ రిఫ్యూజ్ ఫర్ దోస్ హూ ట్రస్టీ నేమ్ మనం అది నేర్చుకోవాలి దేవుని వల్ల నమ్మకం నమ్మకించడం వల్ల ఈ రాచస్నెస్ ఉండడం వల్ల జస్టిస్ ఉండడం వల్ల ఈ దేవుని యొక్క గైకొని నడచడం వల్ల దేవుడు దీని మన ఇప్పుడు చూడండి అన్ని దేశాలు కూడా అన్ని క్రిస్టియన్ కంట్రీస్ కావు బైబుల్ బిలీవర్స్ కావ్వరు వాళ్ళు కూడా వాళ్ళ ఓన్ దేవతలను వాళ్ళు పూజించుకుంటుంటారు వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఏం తెలియదు కానీ మనకు తెలిసినంత తెలిసినంత ఈ మీడియా ద్వారాను సోషల్ మీడియా ద్వారా యూట్యూబ్ ద్వారా వాళ్ళకు అందపడుతుంది ఎంతో మంది ట్రైబల్స్ పీపుల్స్ ఉన్నారు వాళ్ళు కూడా దేవుని నమ్ముకుంటే ఏమని అంటారా కొడతారా చేస్తారా ఇప్పుడు చూడండి ఇప్పుడు భయంకరమైన వర్ధలు వచ్చినాయి అది ముందుగానే మనము మనం ముందుగానే మనము గ్రహించకపోతే అని చూడు కామారెడ్డి మొత్తం చూడ ఎంతగా ఘోరంగా నిండిపోయిందంటే ఒక ప్రాంతం ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ వరకు నీళ్ళు వాళ్ళు ఎవరు ఊహించలేరు కదా ఊహించలేరు అన్ని నీళ్ళు ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ వరకు వచ్చేసినాయి కానీ దేవు దేవును ఎందుకు అక్కడంతా నీళ్ళు కదొచ్చేసినట్టు చెప్పు అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు ఈ ఎందుకు ఒకటి తెలుసుకోవాలంటే దినములు చాలా చెడ్డగా ఉన్నది మనము సమయం వేస్ట్ చేయకుండా దాన్ని కాపాడుకునేవలసం మన చేలో ఉంది దేవుడు మనకు అన్ని ఇచ్చేసినప్పుడు మన ద్వారా ఇతరులను కాపాడాలనేసి సూచనలను తెలియపరచడానికి దేవుని యొక్క వాక్యము మనకు తెలియపరుస్తుంది అనమాట కాబట్టి మనం నేర్చుకోవాల్సింది డిస్ ఒబీడియంట్ గా ఉండాలి డిసొబీడియంట్ గా ఉండకూడదు ఆయన ఆజ్ఞలకు పాటించి ముందుకు వెళ్ళాలి దేవుడు చిన్న వాక్యాన్ని దీవించిన గాక ప్రార్థన చేసుకున్నాం నమస్కారం పరిశుద్ధమైన దేవ తండ్రిని పాన కొందనారు సూత్రం తండ్రి ప్రభ మరి చిన్న ప్రవక్త ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనారు ఎస్య్యా రాబోయే దినాలు చాలా చెడ్డగా ఉన్నాయి తండ్రి నీ ఉగ్రత నుంచి మేము తప్పించబడాలి ఎస్సా ఇతరులకు నీ యొక్క సువార్తను ప్రకటించ చేయాలి తల్లిప్రభ ఎస్యా నీ రాకడ త్వరగా ఉన్న తల్లిప్రభ నీ రాకడంత వరకు మేము ఒప్పికతోటి ప్రేమతోటి ఎస్సా జీవించబడాలి తల్లిప్రభ కోపము కోపం పాపము ఎస్యా ఆ కోపాన్ని మధ్యలో ఉంటే తీసివేసేయాలి ఎస్సయా ఇతరులకు ప్రేమతో మేము చెప్పాలి వాళ్ళు విని ఈ తిరిగేటట్టు మాకు ఆ విధాన్ని ఆలోచనలను మాకు నేర్పించమని కోరుకుంటున్నాం మరి ఎస్ఐ ప్రభా ఈ యొక్క వాక్యం మరి అందరు ఆన్లైన్ లో ఉన్న ప్రతిక ప్రదర్శిష్టిని దీవించి ఆశ్వదించండి వాళ్ళ వాళ్ళ వాళ్ళకు అవసరం ఏవైతే నీడ్ఫుల్ గా ఉన్నారో వాళ్ళకు సహాయం దచ్చామని కోరుకుంటున్నాం అదేవిధంగా ప్రభా మేము ఈ బుక్ ద్వారా ఎంతో విషయాన్ని నేర్చుకున్నాం తండ్రి ప్రభా ఎస్ఐ మీరు ఎంతో చెప్పినారు తండ్రి అయినా వాళ్ళు ప్రజలు పట్టించుకోలేరు తండ్రి నీకు వ్యతిరేకంగా ఉండే మేము ఏం చేయలేం తండ్రి ప్రభా సృష్టిని మేము తప్పించడం మా వల్ల కాదండి నేను ఎస్ఏ ప్రభా ఎస్ఏ నీ నీ సృష్టిని తప్పు పట్టడము నీకు వ్యతిరేకం మేమేం చేయలేము కాబట్టి ఎస్ఐ మమ్మల్ని క్షమించండి ఎస్ఐ మమ్మల్ని మా పైన కరుణ చూపించండి మరుస చూపించండి నీ ప్రేమ జాలి దయ చూపించండి ఎస్ఐ వర్షాల నుంచి మమ్మల్ని కాపాడుతున్నందుకు నీకు వందను మా ప్రాంతం మొత్తం సురక్షితంగా ఉన్న తండ్రి నీకు కృతజ్ఞతలు తులు స్తోత్రం తండ్రి అదేవిధంగా ప్రభా ఎన్నో ప్రాంతాలు నేను ఎస్ఏ ప్రభా మరి వర్షం వాళ్ళు బాధపడుతున్న తండ్రి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం తల్లి ప్రభా చోరీ విషయంలో వాళ్ళకు చోరీ క్షణంలో నీ సువార్థ అందబడటకు సాయం తెచ్చామని కోరుకుంటున్నాం అదేవిధంగా ట్రైబల్ ఏరియాస్ లో కూడా ప్రభా వర్షాలు పడి వాళ్ళు ఎంతో బాధగా ఉన్నారు తండ్రి ప్రభా వాళ్ళ కూడా ప్రార్థన చేస్తున్నాం వాళ్ళు మరి ఇది ఇది వరకు మా ప్ర అక్కడ శువార్థ ప్రకటించినారు తండ్రి క్రమంగా దిన నేర్చుకొని ప్రభా నీ కొరకు జీవించటకు నీ యొక్క సాక్షిగా జీవించటకు సహాయం తెచ్చామని కోరుకుంటున్నాం సమర్ వాక్యము మరి ప్రభా యొక్క ఆరాధన మీకు చేయక తండ్రి మాకు సాయం చేస్తారని ఏసు క్రీస్తు నామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి సరే సార్ మన ప్రభు అయిన కృప ప్రేమ శాంతి సమాధానం నాటి పంపు వెళ్ళప్పుడు సదాకాలం తోడైండును కాక ఆమెన్ ప్రెస్లోక్క ప్రెస్లోడ్ అన్న అందరికీ ప్రెస్లో ప్రజలు ప్రెస్ ఇస్తారు